ఏప్యచ్యుతత్సమక్ష తామే వామహమ్రమేయ అవహాసా అసత్కృతోసితంటే ఏదైతే గలదో ఎంటే ఏదైతే ఉందో ఏ టీ అవహాసార్థం అసత్కృత అసి అవహాసము అంటే పరిహాసము అసత్కృత అంటే తిరస్కృత నిరాకృత అంటే నిరాకరించుట తిరస్కరించుట అవమానము చేయుట అసత్కృత అంటే అవమానము చేయుట శ్రీకృష్ణుణ్ణి చిన్న చేయటం ఇవన్నీ కూడా అవమానము చేయటానే అనండి ఇవి చేశాడు అర్జునుడు చేశాడు ఒకప్పుడు ఎప్పుడు కూడా ఒకళ్ళ వ్యక్తిని మనకు కావలసిన వ్యక్తిని అవమా అవహా అవమానం చేయటం తిరస్కారం చేయటం దానికి మూడు కారణాలు ఉంటాయి ఒకటి ప్రమాదము అంటే ఆ వ్యక్తి యొక్క మహాత్మ్యము తెలియక అతని గొప్పతనము ఎరుగక పరిహాసం చేయటం వేళాకూలం చేయటం అయితే తిరస్కారం చేయటం మహావిద్వాంసుడుంటే ఆయన యొక్క గొప్పతనం తెలియక ఆయన కండువా లాగడం లేకపోతే ఆయన పిలకను వేళాకోళం చేయటం అలా ఏదో చేస్తారు కాబట్టి మహాత్మ్యము తెలియకపోవట దాన్ని ప్రమాదము అంటారు ఇన్నెడ్ వర్కన్స్ సావధానత అవమానం చేస్తారు లేదా అవహాసార్థం అవహాసము అంటే పరిహాసము అంటే ఆ వ్యక్తిని వేళాకోళం చేయటం కోసం అవమానం చేస్తారు ఒకసారి నాకే అయింది నాకు ఒక లెటర్ వచ్చింది ఏమని రేపు ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్లో వస్తున్నాను రిసీవ్ చేసుకుందుకు రావాల్సింది అని లెటర్ వచ్చింది మన ఆయన సరే పెద్దవారు వస్తున్నారు రిసీవ్ చేసుకోవడం మన ధర్మం ఏమిటి ఇంత లాస్ట్ మినిట్ వచ్చింది అనుకుని ఎర్లీ మార్నింగ్ గోదావరి ఎక్స్ప్రెస్లో సిక్స్కి వస్తుంది నేను ఫైవ్ థర్టీ కల్లా అక్కడికి చేరి గోదావరి ఎక్స్ప్రెస్ అంతా వెతికే దాకా అప్పుడు రాలేదు అప్పుడు ఇంటికి వస్తే తెలిసిందే ఇది ఏప్రిల్ ఫుల్ అది ఆవేళ ఏప్రిల్ ఫస్ట్ అప్పుడు మరి ఇలా చేశారు ఎవరిని తప్పు కదా అంటే అంటారు ఈవేళ ఏప్రిల్ ఫస్ట్ అనే జ్ఞానం నీకు ఉండద్దా అంట నేను మన ఏప్రిల్ ఫస్ట్ అనే జ్ఞానం నాకు లేకుండే ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నాయన గారు వన్ లెటర్ వన్ సెంటెన్స్ రాశారు మనం తప్పనిసరిగా రిసీవ్ చేసుకుందుకు వెళ్ళాలి ఆ లెటర్ సరిగ్గా లేదు కొంచెం అవగతవగా ఉంది ఆ విషయాలన్నీ మనం తర్వాత చూసుకోవచ్చు ముందు లెటర్స్ డూ అవర్ డ్యూటీ అనే విధంగా వెళ్ళిపోయాడు సరే ఇంకా మరి ఏం చేస్తాం అలా చేస్తే ఎందుకు అలా చేశారు అంటే పరిహాసం కోసం చేశారు అలా సో ఈ విధంగా ఎప్పుడైనా ఒక వ్యక్తిని పుల్లింగ్ లెగ్ అంటారు అంటే వ్యక్తిని అవమానం చేయటము లేకపోతే తిరస్కారం ఇబ్బంది కలిగించటం అనేది కావలసిన వ్యక్తిని అలా ఎందుకు చేస్తారంటే ప్రమాదము వల్ల కానీ లేక అవహాసము లేక పరిహాసము వల్ల కానీ లేక ప్రణయము అంటే చనువు చనువు బాగా చనువు ఉన్నప్పుడు కూడా ఆ రకంగా కొంత వెలకొలమకి చేస్తా అంటే కూర్చోబోతుంటే కుర్చీలు ఆగేశాడు అనుకోండి అంటే చనువు మీద చేశాడు అలాంటివి చేస్తారు కాబట్టి అవహాసార్థం పరిహాసము కొరకు మీ ఎడల మేము తప్పుగా ప్రవర్తించి ఉన్నాను నేను అలాంటిది ఏదైతే కలదో తత్ క్షామయే ఈ ఎత్తిక తత్తుతో మీరు ముడిపెట్టాలి అటువంటిది ఏదైతే కలదో దానిని తత్ క్షామయే నిన్ను నేను క్షమించమని కోరుచున్నాను క్షమించున్నట్లు చేయుచున్నాను క్షామయ నిత్యంటారు క్షమించున్నట్లు చేయుస్తున్నాను అంటే నీ కాళ్ళు పట్టుకుంటున్నాను నన్ను క్షమించుము అహం త్వం క్షామయే తత్ తత్ అంటే ఏది ఎత్ అవహాసార్థం అసత్కృతోసి ఆ విధంగా అన్వయం ఎప్పుడు ఈ అసత్కారము చేయబడినది అంటే శ్రీకృష్ణుని తక్కువగా బిహేవ్ చేసిన సందర్భాలు ఎటువంటివి అంటే విహారము ఒకటి విహారము అంటే శంకరులు అంటున్నారు పాదవ్యాయామ అంటున్నారు అంటే కాళ్ళకి వ్యాయామం అంటే ప్రతి కూడా విహారం చేయాలి కొద్దిగా గొప్ప పాదాలకి వ్యాయామం ఉండాలి అలా రోజంతా సోఫాలో కూర్చుని ఉంటే మీకు సరే పొట్ట రావడం అనేది దట్ ఈజ్ మినిమం మొత్తం లింబ్స్ అన్నీ కూడా మారిబండ్ అని ఒక స్టేట్ ఉంటుంది మారిబండ్ స్టేట్ అంటే డెడ్ అయితే కాదు డెడ్ లైక్ అయిపోతాయి ఇప్పుడు కాలు ఉందనుకోండి పిక్కలు నీ క్యాప్స్ మోకాళ్ళు తర్వాత తొడలు వాటి కండరములు ఎముకలు ఈ మొత్తం సిస్టమ్ అంతా ఎందుకు ఉందంటారు నడవడం కోసం ఉంది ఎంతవరకు నడవాలి ఎంతవరకు నడవాలంటే ప్రాణం పోయే వరకు నడవాలి ఎంతవరకు నడవాలంటే దట్ ఈస్ ది ఆన్సర్ సో యూ షుడ్ ఎయిట్ ఇట్ లైక్ దాట్ అంతవరకు నేను నడుస్తాను నాకు తెలుసున్న ఒక మిత్రులు ఉన్నారు ఆయనకి వయస్సు తొంభై సంవత్సరాలు నేను మొన్ననే వారు రావడానికి అవకాశం అయితే నేనే వెళ్ళి చూసొచ్చాను వాటిని చాలా పెద్దవారు మణిపాల్లో ఉంటారు తొంభై సంవత్సరాల వయస్సు రోజు సాయంకాలం ఆయన కార్యక్రమం ఏంటంటే అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తారు కష్టపడి నడుస్తారు కానీ ఎవరో హళ్ళు ఆయన్ని తీసుకుని ఆ తీసుకెళ్తారు అక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఒకటి చూసి ఆయన కోసం సెలెక్ట్ చేశారు ఆ ఖాళీ ప్రదేశంలో ఇట్నించటు అటు నడుస్తారు కర్ర పట్టుకుని నిమ్మడంగా నడుస్తారు అంతవరకు ఎవరో తీసుకెళ్ళాలి ఆ రొంత చదువుతూ మటుకు నడుస్తారు ఇట్స్ ఏ డైలీ డైలీ ప్రాజెక్ట్ ఇట్ భోజనం చేయడం ఎటువంటి ప్రాజెక్ట్ అంతకంటే కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ హీ నెవర్ మిస్సెస్ హిజ్ వాక్ ఆయన ఈ పదిహేను నిమిషాలు లేక ఇరవై నిమిషాలు ఈ నడక కనక లేకపోతే ఈ బాడీలో ఉండే లిమ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా డెడ్ డెడ్ లైక్ అయిపోతాయి కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు నడక ఉండాలి పరిగెత్తడం యంగ్ పీపుల్ వేగంగా నడవడం మిడిల్ ఏజ్ పీపుల్ జాగింగ్ అంటారు మామూలుగా చేతనైన స్పీడ్తో నడవడం ఓల్డేజ్ పీపుల్ అసలే చేతకాని స్థితిలో ఉన్నవాళ్ళు కర్ర పట్టుకునైనా నాడచ్చుట నడవడం కోసం ఉన్నాయి కాళ్ళు అలాగే చేతులతో కూడా ఎత్కించి పని చేయాల్సి చిన్న చిన్న బరువులను ఉంటాయి వయసులో ఉన్నవాళ్ళు పెద్ద బరువులు ఎత్తుతారు చిన్న చిన్న బరువులు వన్ పౌండ్ ఈచ్ వన్ పౌండ్ ఈచ్ టూ పౌండ్స్ అలాంటి బరువులు ఉంటాయి అవి కొనిపెట్టుకోవాలి ఈచి ఫోర్ పౌండ్స్ ఈచ్ ఫైవ్ పౌండ్స్ అలా ఏదో నాలుగు ఐదు రకాలు కొనిపెట్టుకుని వాటితోటి కొంచెం ఇలా ఎత్తుతూ ఉండడము కొంచెం ఇలా ఎత్తడము ఇలా చేయాలి ఏదో ఒకటి చేయకపోతే బాడీ మాలిబండ్ అయిపోతుంది ఎనీవే అది ఇస్ టాపిక్ నేను ఊరికే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చెప్పాను అది విహారము షెయ్య విహార పాద వ్యాయామం ఏ నడువు నాన్న మనం వాక్కి వెళ్దాం నడ నడు అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అబ్బాయి ఇప్పుడు నేను రానంటుంటే కూడా బలాత్కారంగా లాక్కి వెళ్ళిపోవడం తీరా వాక్కి వెళ్ళిన తర్వాత మధ్యలో అలా చేయటం అలా చేశాను శయ్య శ్రీకృష్ణుడు అక్కడేదో మడత మంచం ఏదో ఉంటే వాల్చుకుని అలా నడువు వాళ్ళిస్తే ఏ జరుగు అని ఆ దాంట్లో దూరడం అక్కడ ఒకడికే చోట్ల లేనప్పుడు ఇంకొకడు వెళ్ళి చేరడం చేరితే కొంచెం సేపు ఉండే ఆ సరే పనులు నువ్వే పడుకో అని ఆయన లేదు చక్కపోవటం అలా చేశాను ఆసనము అంతే ఒక సీటు ఉంటే ఆ సీట్లో ఆయన కూర్చుంటే వెళ్ళి నేను చెప్పాను ఈ మాట ఆసనంలో కూడా అలా చేయటం భోజనం దగ్గర ఏదో మామిడి పండ్లు తింటుంటే తన పండ్లు తినేసి ఆ కంటంలో పాడేయడం ఏమిటి నీ పండ్లో రెండు టెంకలు ఉన్నాయే అని అన్నా నీ మామిడి పండ్లో రెండు టెంకలు ఉన్నాయండవు కానీ నా మామిడి పండ్లు అసలు టెంకే లేదండవు అని అంటే అంటే ఈ సపోజ్ టు బిలీవ్ దట్ సో ఈ రకంగా వేళాకూలం చేయటం ఇలా చేశాను సో తర్వాత ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు లేడు అక్కడ అర్జునుడు ఒక్కడే ఉన్నాడు అయినా కూడా శ్రీకృష్ణుని గురించి వేళాకొళం చేయటం ఆయన ఆయన పరోక్షంలో ఈ లోపల ఆయన వచ్చాడు వచ్చింది ఆయన ఎదుర్కొండగా ఆయన ఎదుర్కొండగా ఆయన్ని ఏదో పరిహాస పలకడం ఈ రకంగా నేను చేశాను నీ ఎడలా ప్రమాదము ప్రణయము పరిహాసము ఈ మూడు కారణాల చేత చేశాను నీవు నన్ను తప్పక క్షమించగలవు అని అంటాడు నేను నిన్ను క్షమించున్నట్లు చేయుచున్నాను అప్రమేయం అని అంటాడు అప్రమేయుడవు అంటే చూద్దాం ఆ ఒక్క పాయింట్ మిగిలిందా శ్లోకంలో ముందు ఈ పార్ట్ ఫినిష్ చేసి భాషం ఏ ఇంకా ఏదైతే డలద్రో ఏమిటది అవహాసార్థం పరిహాస ప్రయోజనాయ పరిహాసము అనే ప్రయోజనము కొరకు పరిహాసము అనే ప్రయోజనం కొరకు ఇలా చేశాము దానికి వేరే ప్రయోజనమే ఉండదు పరిహాసం తప్ప ఇప్పుడు ఏప్రిల్ ఫుల్ నాడు చేసేటువంటి పనులకి ప్రయోజనం పరిహాసమే ప్రయోజనం ఇంకా వేరే ప్రయోజనం ఏమి ఏప్రిల్ ఫస్ట్ నాడు మా మిత్రుడికి ఒక అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ఏది ప్రమోషన్ ఆర్డర్ నువ్వు ప్రమోట్ అయ్యా ప్రమోషన్ ఆర్థర్ అఫీషియల్ లెటర్ హెడ్ మీద అంటే అఫీషియల్ లెటర్ హెడ్ అంతకు ముందు రోజు అది అపహరించి ఆఫీస్ నుంచి అపహరించి దాని మీద జాగ్రత్తగా టైప్ చేసి బాస్ స్టాంప్ కూడా ముందే వేసేసి ఆఫీసులో రాంగ్ అక్కడ ముందు ముందు రోజు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఆ సిగ్నేచర్ మటుకు ఫోర్ చేసేసి ఆయనకి అపాయింట్మెంట్ ప్రమోషన్ లెటర్ ఇచ్చేయడం ఎవరు ప్రమోటెడ్ ఆ సీనియర్ ఆఫీసర్ అని ఒక లెటర్ ఇచ్చేయడం ఆయన నిజం అనుకుంటాడు నిజం అనుకున్నా ఆయన పార్టీ తీసేసుకోవటం పార్టీ కూడా తీసేసుకోవడం పార్టీ తీసుకున్న తర్వాత బాసు దగ్గరికి వెళ్ళి సార్ మీరు ప్రమోషన్ ఇచ్చారు ఆ పార్టీకి రండి అంటే నేను ఎప్పుడు ప్రమోషన్ ఇచ్చాను ఆయన నాట్ ప్రమోషన్ దెన్ వాట్ ఈజ్ టుడేస్ డేట్ ఫస్ట్ ఏప్రిల్ అలాగే ఏప్రిల్ ఫోర్ అంటారు ఇదొక పద్ధతి చేస్తారు అది పద్ధతి మంచిది కాదు అలా చేయటం ప్రమోషన్ ఇవ్వటం లేకపోతే అలాంటివి ఇంకా ఏదో చేస్తూ ఉంటారు ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్ మోగించటం ఏదో ఏదో చేస్తారు పరిహాసం కోసం అలా చేస్తారు అసత్కృత పరిభూత అసి భవసి పరాభవము చేయబడిటివి పరాభవమే కాదు అంటే అతనికి ఇబ్బందిని కలిగించేట్లా చేయటము విహార శయ్యాసన భోజన సమాస పదం ఒక్కొక్క పదాన్ని శంకరులు చెప్తారు విహరణం విహార పాదం వ్యాయామ అక్కడ పద్ధతి అవి కృదంతాలని అలా చూపిస్తారు ధాతు హురు హురు ధాతువు వి ఉపసర్గ విహ్రు దానికి అన్న ప్రత్యయం చేరిస్తే అహ్రు కాస్త గుణం అర్ర అవుతుంది విహారణం అవుతుంది అలా కాకుండా అన్న ప్రత్యయం కాకుండా అ ప్రత్యయం చేరిస్తే విహ్రు అని ఉంటుంది అప్పుడు వృద్ధొస్తుంది వృద్ధొచ్చి అచోయినితి వృద్ధి ఏదో మొత్తానికి ఏదో వృద్ధొచ్చి విహార అవుతుంది ధాతు అదే దాని నుంచి రెండు రూపాలు విహరణం ఒక రూపము విహార ఇంకో రూపము రెండింటికే అర్థం ఒకటే ఓకే అసలు అర్థం ఏమిటి పాదం వ్యాయామ అది అది అర్థం పాదములకు ఎక్సర్సైజ్ వ్యాయామం ఉండాలి పదాలకు ఎక్సర్సైజ్ ఉండాలి చేతులకు ఎక్సర్సైజ్ ఉండాలి అఖరికి దంతాలకు కూడా ఎక్సర్సైజ్ ఉండాలంటారు ఎలా వస్తుంది ఎక్సర్సైజ్ దంతాలకి మీరేమో ఆ రైసును అన్ని రైస్ వండినవి తిన్నారనుకోండి దంతాలకు ఎక్సర్సైజ్ రాదు కాబట్టి క్యారెట్ ఏదో పచ్చి క్యారెట్ నవ్విలేరనుకోండి అయితే పచ్చి కొబ్బరి ముక్క నవ్వలేరనుకోండి దంతాలకు ఎక్సర్సైజ్ హల్వా ఉంటుంది అది కూడా మంచి ఎక్సర్సైజ్ దంతాలకు అది తెవల్దా హల్వా కానీ అది తీయగా షుగర్ ఉండబట్టి దంతాలు చెడిపోతాయి కాబట్టి హల్వాని ట్రై చేయకూడదు హల్వాని రిజెక్ట్ చేసేయాలి ఎందుకంటే దాంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది తర్వాత సాగుతుంది తప్ప అది అది శాలివాకి దాని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎందుకంటే ఆ షుగర్ అంతా పొలిమిరస్ అయిపోతుంది ఆ నిప్పుల్లో పెట్టేసి దాన్ని బాగా వేడి చేయటం మూలంగా ఆ షుగర్ పొలిమరస్ అయిపోయి అది సాగడం ప్రారంభిస్తుంది పొలిమరస్ ఫారం అవుతాయి సో దాన్ని ప్యాకింగ్కి ఉపయోగపడుతుంది తప్ప తినడానికి ఉపయోగపడుతుంది ప్యాకింగ్ అంటే పుస్తకాలు ఇవి పెట్టి ఎక్కడికైనా పంపించాలనుకోండి ప్యాకింగ్కి ఉపయోగపడుతుంది హల్వా But the halwa is not an eating item. Anyway, uh, so some kind of nutrition could have been given to you. But the point is, dantahalak exercise ondahlah. Kobberi mukha, carrot, beetroot mukha. Ilaan diru kunch yang gettikah onna vibhagana avali effort ondahlah. Adi exercise. E rakanga pratyah vayavani ke exercise ondahlah. Ippudi chetrulunna yang kondi chetruluk exercise ondahlah. Ramadeva babagar exercise ondahlah. అలాగుండాలి రామ్దేవ్ బాబా గారే మీకు లెక్క సో ప్రతి పార్టీకి ఎక్సర్సైజ్ ఉండాలి పాదాలకి తప్పనిసరిగా ఉండాలి పాదములు అంటే ఏమిటి నడిచేందుకు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్కి పాదములు అనిపారు మీరు నడవడం మానేశారనుకోండి ఇది ఎలాగంటే సైకిల్ చక్ర తిరగడం మానేసింది అనుకోండి ఏమవుతుంది ఆ సైకిల్ చక్ర తుప్పు ఆ తిరిగేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతుంది అలా అవ్వకూడదు ఇప్పుడు తూకం వేయడానికి తప్ప ఇనుము తూకం వేయడానికి తప్ప ఇంకెందుకు పనికిరాడు అలాగే పాదములు ఉన్నాయంటే నడవడానికి ఉపయోగిస్తూ ఉన్నాను పాద వ్యాయామం పాదవ్యాయామం చేసేటది మనకి దీన్ని బట్టి అర్థమైపోతాం అర్జునుడు శ్రీకృష్ణుడు సరే నా శయనం శయ్యా అంటే పడుక్కునేటువంటి మంచం దా దానికి కూడా అక్కడ కూడా పరిహాసం ఆసనం ఆస్థాయిక విశ్రాంతిగా కూర్చునేటువంటి ఒక పరికరము ఆసనము అని పేరు లేదా నీకు పద్మాసనం అలాంటి ఆసనం కాదు యోగాసనం కాదు ఇది కూర్చునేటువంటి పరికరం ఆస్థాయిక కుర్చీ అర్థం అటువంటి కుర్చీ కూడా వెళ్ళకూడదు భోజనం అదనం పోయినంటే తినుట అదనం అంటే తినుట తినుట ఒక క్రియ ఆ తిని టైంలో అల్లరి చేయటం పక్కన కూర్చొని అల్లరి చేయడం మంచినీళ్ళు చేసి మంచినీళ్ళు గ్లాస్ పెట్టుకుంటే అది అది తాగేయటం అప్పుడు మంచినే లేక ఆయన ఇబ్బంది పడ్డాం ఆ రకంగా ఇతి ఏతేషూ విహార శయ్యాసన భోజనేషూ సో వీటన్నిటి ఎందుకు కూడా మేము నీ ఎడల అపరాధమే చేసేటమి ఇంకా ఇలాగా ఏకహ పరోక్ష సన్ ఉన్నప్పుడు వేళాకోళం చేశాడు ఒక్కడే ఉన్నప్పుడు అంటే శ్రీకృష్ణ అక్కడ లేడని అర్థం నేను ఒంటరిగా ఉండి కూడా నేను ఒక్కడనే ఉండి కూడా నిన్ను పరిహాసం చేశాను అంటే శ్రీకృష్ణుడు ఆ దరిదాపుల్లో లేనప్పుడు ఆ ప్రసంగం వచ్చినప్పుడు కృష్ణుడా వాడి నాకు తెలుసులే మా మేనత్త కొడుకే అని అలాగ వేళాకోవడం చేసి ఉండొచ్చు ఏక పరోక్ష సన్ అసత్కృత అసీ అలా ఎక్కడికక్కడ అనేక సెంటెన్స్ల కింద మెచ్చుకో మార్చుకోవాలి ఎత్ విహారశీయాసన అవహాసార్థం అసత్కృత అసి అది ఒక ఒక ఫ్రేజ్ రెండో ఫ్రేజ్ ఏమిటి ఏకహ అసత్కృత అసి అది రెండో ఫ్రేజ్ అథవా అపీ ఇప్పుడు మూడోది లేదా అంతే ఇంతటితో సరిపడలేదు ఇంకా ఏమంటే అథవా లేదా అపీ ఇంకా ఏమంటే హే అచ్యుత అచ్యుతుడా ఈ అచ్యుత అనే పదము చాలా మంచి పదం అది ఆ పరమేశ్వర పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించేటువంటి పదం చ్యుతి లేనివాడ ఇప్పుడు ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి వచ్చిందనుకోండి మీరు ప్రశాంతంగా ఉన్నారు ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది ఫోన్ వస్తుంది ఇప్పుడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకున్నారంటే అర్థం ఏంటి ఏ క్షణంలోనైనా మీరు కన్ఫ్యూషన్లో పడుకోవడానికి అవకాశం ఉంది అని ఏ క్షణంలోనే అనా అవత్సాపనం ఎందుకని సో యూఆర్ వెయిటింగ్ టు బి పుష్డ్ ఇన్ టు డిస్కంఫర్ట్ ఆ సెల్ ఫోన్ మోగుతుంది మోగ్గానే ఏదో అర్జెంట్ మీరు దాన్ని జబులో పెట్టుకుంటారు పెట్టుకుంటే అవతల వాడు ఏదో పెడతాడు ఏదో చెప్తాడు ఆ చెప్పి మీ మనస్సుకున్న విశ్రాంతిని చెడగొట్టేస్తారు కాబట్టి సెల్ ఫోన్ జబిలో పెట్టుకోవడం అంటే అశాంతిని కొనుక్కుని జబులో పెట్టుకున్నట్టు కాబట్టి శాంతి అనేది ఉండదు సో శాంతంగా వీడున్నాడు ఏదో వార్త వచ్చింది ఆ శాంతి నుంచి జారిపోయి అశాంతిలో పడిపోతాడు దాన్ని చ్యుతి అంటారు అలాగా జారిపోయేవాడు జీవుడు శ్యుతుడైపోతూ ఉంటాడు సంసారంలోకి జారిపోతూ ఉంటాడు సంసారం అంటే మనస్సులోనే ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే సంసారం అంటే చుట్టుపక్కల ఉంటుంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే సంసారం అంటే భార్యాపిల్లలు సంసారం అనుకుంటారు అలా అంటారు కూడాను ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఆ ఏమో ఎక్కడికే వెళ్తున్నావు ఒక్కడికే వెళ్తున్నావు అంటే ఒక్కడనేం కాదండి నా సంసారం అంతా నాతోటే ఉంది అంటాడు అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే ఆయన భార్య కొడుకు కూతురు కూడా తనతోటే ఉన్నాడు అని అభిప్రాయం సో సంసారం అనగా భార్యాపిల్లలో ఒక అర్థం కానీ తప్పది అలా అనుకోడు సంసారము అంటే భార్యాపిల్లలు కాదు సంసారము అంటే మనకు ప్రాపంచిక విషయంలో ఎడలా ఉండే మానసికమైన ఆసక్తి అదే సంసారం ఆసక్తి పెట్టుకోమని వాళ్ళు ఏమన్నా చెప్తారా మీరు ఆసక్తి పెట్టుకున్నారు కాబట్టి మేము ఎడవ ఉంచి నాట్యం చేయిస్తున్నారు తప్ప వాళ్ళే ఆసక్తి పెట్టుకోమన్నారు ఇప్పుడు ఆసక్తి వీడు పెట్టుకుంటాడు పెట్టుకుంటే సో హీజ్ మేడ్ టు డాన్స్ అంతే ఆసక్తి లేనివాడిని డ్యాన్స్ చేయించండి మీరు చూస్తాం ఆసక్తి లేని సంసార ఆసక్తి లేనివాడికి యు మేక్ హిమ్ డ్యాన్స్ హీ ఓన్ డ్యాన్స్ కాబట్టి చి చిత్తము నుండు ఈ సంసారాసక్తి ఉంటుంది వీడు ఆత్మస్వరూపంలో నిశ్చలంగా ఉంటాడు తన స్వరూపంలో ఉంటాడు తక్కువని చిత్తంలోకి జారిపోతాడు దారిపోయి సంసార అయిపోతాడు వాడే జీవుడు అలా జారిపోకుండా ఉండి వాడే జీవన్ముక్తుడు ఎప్పుడు స్వరూపం జారిపోడు జారిపోవడానికి అవకాశం ఉండి కూడా జారిపోడు నిర్వికారముగా ఉండువాడు. శ్రీకృష్ణుడు ఆయన జీవిత చరిత్ర మీరు దృష్టి చాలామంది శ్రీకృష్ణుడి జీవిత చరిత్రని సరిగ్గా అర్థం చేసుకో దేర్ ఆర్ టూ థింగ్స్ దే శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర ఇంపార్టెంట్ కాదు ఆయన చేసిన బోధలు ఇంపార్టెంట్ నెంబర్ వన్ ఆయన చెప్పిన పాఠం ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఎవరికో గురువు గారి దగ్గరికి వెళ్తారు ఆయన పర్సనల్ లైఫ్ మీకెందుకండి అనవసరం కదా ఆయన పర్సనల్ లైఫ్ ఈజ్ వేస్ట్ ఈ బయోగ్రఫీస్ ఆర్ వేస్ట్ ఆయన చేసే బోధ ఏముందో అది ముఖ్యం బయోగ్రఫీలలో ఏమిటి ఉపయోగం ఆయనేమో ఉస్మానా యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాడు సో వట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అలాంటి మీనింగ్లెస్ డీటెయిల్స్ పోగేసుకునే ఉపయోగం ఏముంది కాబట్టి శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వాట్ హీ టాట్ ఆయన జగద్గురువుగా ఆయన బోధించిన ఉపదేశము ముఖ్యం నెంబర్ వన్ నెంబర్ టూ కాదండి ఒకప్పుడు జీవితాన్ని గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అటువంటిప్పుడు ఆ బయోగ్రాఫికల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక స్ఫూర్తి పొందటానికి నేర్చుకోవటానికి వినియోగించుకోవాలి అందుకోసం బయోగ్రాఫిక్ డీటెయిల్స్ తప్ప ఊరికే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ దానికోసం కాదు డ్యాన్స్ చేయడం కోసం కాదు అనవసరం కాబట్టి శ్రీకృష్ణుడి జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆయన దేని ఆసక్తి లేకుండా ఉండేది దేని మీద ఆసక్తి అసలు ఆసక్తి అనేది సో అంత నిరాసక్త నేను స్టోరీ డీటెయిల్స్ చెప్తే బాగుండదేమో కొంచెం మీరు ఎలా తీసుకుంటారో నాకు డౌట్ వచ్చి నేను కొంచెం హోల్డ్ బ్యాక్ చేస్తున్నా తప్ప మీరే చూసుకోండి ఆయన యొక్క గాథ శ్రీకృష్ణుని గాథను మీరు చూసుకుంటే ఆయన నందగోకులంలో పదేళ్ళు పెరిగాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ హీ నెవర్ విజిటెడ్ దట్ ప్లేస్ ఇన్ ఆ పదేళ్లలో గోపికలతోటి కలిసి ఏదో విహారమోదీ చేశాడు మళ్ళీ అగెయిన్ హీ నెవర్ సా దేస్ ద్వారకలో కొంతకాలం మకాం పెట్టాడు ద్వారక మునిగిపోతుందని తెలియగానే బోట్ ఎక్కేసి మెయిన్ల్యాండ్కి వచ్చేసి ద్వారక గుడ్ బై కూడా చెప్పకుండా హీ టర్న్ హీస్ బ్యాక్ టు ద్వారకా అండ్ ఇటు అలౌడ్ ఇట్ టు బి ఆ ద్వారక మునిగిపోతుంటే హీ అలౌడ్ ఇట్ హీ డిడ్ నాట్ స్టాప్ ఇట్ హీ డిడ్ నాట్ ప్రివెంట్ ఇట్ దీని ఆసక్తి లేకపోవడం అన్నది శ్రీకృష్ణుల యొక్క ఒక ప్రధానమైన లక్షణం రెండవది తితిక్ష ఎదరవాడి శిశుపాలుడు ఎన్ని తిట్లు తిట్టాడు ఆయన అలాగ సహిష్ణూ ఉండిపోతాడు త్రితిక్ష అంటే త్రితిక్ష జరాశంధుడు పద్దెనిమిది సార్లు యుద్ధానికి వస్తే పారిపోయాడు తప్ప వాడిని తిరిగి దెబ్బతీయలేదంటే ఎవరి టైం హీ రాన్ అవే ఫ్రమ్ ది ప్లేస్ త్రితిక్ష అడవికి పారిపోయాడు ఒకసారి కొండ మీదకి కాకపోతే జరాసంధుడు ఏం చేసేదంటే ఆ కొండ తన సైన్యాన్ని ఆ కొండ చుట్టూ పెట్టి ఆ కొండ దగ్గర ఎండు ఎండిపోయిన ఆకులు ఇవన్నీ పోగు కింద వేసి మంట పెట్టించాడు ఎందుకంటే ఆ మంటల్లో చిక్కుకుని అడవిలో ఉన్నవాడిని ఎలా పట్టుకుంటారు పట్టుకోలేరు ఆ మంటల్లో చిక్కుకుని శ్రీకృష్ణుడు ఆ వినాశాన్ని పొందుతాడు మంటలు పెట్టించాడు అప్పుడు కూడా ఏదో ఉపాయం చేసి తప్పించుకున్నాడే తప్ప హీ డిడ్ నాట్ రిటాలియేట్ అన్ని జైల్లోనే పుట్టాడు గొప్ప బాలకుడుగా పెరిగాడు ఎప్పుడు దేనికి కంప్లైంట్ చేయలేదు జైల్లో పుట్టాననే కంప్లైంట్ లేదు షెఫ్ కౌ హెడ్గా పెరిగాయననే కంప్లైంట్ లేదు దేనికి కంప్లైంట్ లేదు నో కంప్లైంట్ అబౌట్ ఎనీథింగ్ యాక్సెప్టింగ్ ఎవరిథింగ్ ఎండ్యూరింగ్ ఎవరిథింగ్ నో అటాచ్మెంట్ టు ఎనీథింగ్ అబ్సల్యూట్లీ నో అటాచ్మెంట్ టు ఎనీథింగ్ అంటే ఆయన హృదయంలో నిర్వికారుడుగా ఉండేవాడు అది అచ్యుతుడు అంటారు స్వరూపం నుంచి ఎప్పుడు జారిపోకుండగా అన్ని పరిస్థితులలో నిర్వికారముగా నుండుట అటువంటి ఆత్మనిష్ట గలవాడు కనుక ఆయనకి అచ్యుతుడు అని పేరు అచ్యూత అంటే అర్థం అది జారిపోనివాడా అంటే జారిపోయే ప్రసక్తి ఉండాలి ప్రసక్తి లేదే నిషేధం ఉండదు ప్రసక్త సేవ జారిపోయే సందర్భం ఉండి కూడా జారిపోకుండా స్వరూపమునందు నిలుచు నిలిచు నిలిచేవాడా అనర్థం హే అచ్యుత తత్సమక్షం తర్వాత తత్సమక్షం తబ్ద క్రియా విశేషణార్థ ప్రత్యక్షం వా అసత్కృత అసీ ఇప్పుడు రెండు తచ్చబ్దాలు ఉన్నాయి ఈ తత్క్షామయే ఆ తశబ్దం ఆ ఎత్తుక కనెక్షన్ మరి ఇంకో తత్శబ్దం అక్కడ వెళ్లాడుతోంది కదా దాని అర్థం ఏమిటి క్రియా విశేషం తత్ అసత్కృత అసి తత్ అంటే ఆ విధంగా ఆ విధంగా అంటే ఆయన బుద్ధిలో ఆయన గుర్తొచ్చింది ఓహో ఆ విధంగా ఆయన్ని మనం అవమానం చేసేమే అని గుర్తొచ్చి దానికి రిఫరెన్స్ తత్ అంటే తథా క్రియా విశేషం ఆ విధంగా నిన్ను అవమానం చేసినాను నేను ఎప్పుడు సమక్షం అంటే ప్రత్యక్షం ప్రత్యక్షంగా కూడా పరోక్షంలోనూ శ్రీకృష్ణుని ఏకవచన సంబోధన ఆ వాడా నాకు తెలుసులేమాయనతో కొడుకే అంటూ పరోక్షంలోనూ అవమానకరంగా మాట్లాడి ప్రత్యక్షమునందు కూడా నిన్ను డైరెక్ట్గా ఇన్సల్ట్ చేసినట్టుగా చేసినాను అదే ఆ తత్ ఇంకొక తత్ ఉంది ఇప్పుడు ఆ తత్తుకు వస్తున్నాం తత్సర్వం అపరాధజాతం క్షామయే క్షమాంకారయే హం ఈ మొత్తం అపరాధాలన్నిటినీ నీవు నన్ను క్షమించే విధంగా నేను చేస్తున్నాను నీవు క్షమించి ఇట్లా నేను చేస్తున్నాను అంటే కాళ్ళు పట్టుకుంటున్నాను అర్థం నువ్వు కాళ్ళు పట్టుకుని క్షమించమని ప్రార్థిస్తున్నాను అనే ఈ అంటే నిన్ను ఆ నిన్నుకి ఒక విశేషణం ఏమని అప్రమేయం ప్రమాణాతీతం ప్రమాణములకు అతీతమైన వాడు ఇప్పుడు ఈ అప్రమేయం అన్నది మీరు గమనించాల్సి ఉంటుంది ఇది రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తూ అప్రమేయం అనే పదాన్ని అక్కడ బాగా విస్తారంగా శంకరులు వ్యాఖ్యానం చేసి ఉన్నారు అక్కడ పెద్ద ఒక పారాగ్రాఫే ఉంది అప్రమేయం అనే పదం యొక్క విచారణ రెండో అధ్యాయంలో వస్తుంది సాంఖ్యం సాంఖ్యము అంటే పదకొండో శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు ఆ ఇరవై శ్లోకాలని సాంఖ్యము అని పేరు ఏతత్ సాంఖ్యం ప్రోక్తం అని అంటాడు శ్రీకృష్ణునికి సాంఖ్యముని చెప్పినాను సాంఖ్యము అంటే ఆత్మస్వరూప విచారణ అక్కడ ఆత్మ అంటే పరమాత్మయే ఆత్మాన్నా బ్రహ్మాన్న ఒకటే ఆత్మను గురించి మీరు ఎన్ని చెప్పగలరో అవన్నీ బ్రహ్మకి అన్వయిస్తాయి ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది అదర్ పరబ్రహ్మ గురించి మీరు ఏదేది చెప్పడానికి అవకాశం ఉన్నదో అవన్నీ ఆత్మస్వరూపానికి అన్వయిస్తాయి ఉదాహరణకి పరబ్రహ్మ పూర్ణుడు ఆత్మపూర్ణం మీరు తెలుసుకోవడమే ఆలస్యం తప్ప ఆత్మపూర్ణమే పరబ్రహ్మ అభయస్వరూపుడు ఆత్మ అభయం ఆత్మ ఎందుకు భయం లేదు అయో లేకపోవడం ఏంటంటే నువ్వు విందంటే మరి అదే అజ్ఞానం ఉంటారు దాన్నే అజ్ఞానం అంటారు మీరు లేనిపోని భయాలు కల్పించుకున్నారు భయానికి తావు లేదు లేనిపోని భయాలు కల్పించుకున్నారు భయానికి తావు లేదు కాబట్టి ఈ విధంగా మీరు పరమాత్మ గురించి ఏదైనా చెప్పండి అదంతా ఆత్మస్వరూపానికి అన్వయిస్తుంది ఇప్పుడు పరమాత్మ ప్రమాణ గోచరము కాదు ప్రమాణ గోచరము అంటే గోచరము అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రమాణ ప్రమాణములు రెండండి రెండే తీసుకోండి మూడు నాలుగు ఐదు ఆరు మీరు ఎన్ని లెక్క రెండులో అంతర్గతం అవుతాయి రెండు ప్రమాణాలు ఏమిటి ప్రత్యక్షము అంటే మీరు చూడడం వినడం ముట్టుకోవడం స్పృశించటము ఇవన్నీ ప్రత్యక్షం అవే ప్రత్యక్షం చూస్తారు వింటారు అదంతా ప్రత్యక్షం అక్ష అంటే ఇంద్రియం అండి అక్షం అక్షం ప్రతి ప్రత్యక్షం ప్రతి ఇంద్రియము ఎడలా అభిముఖంగా ఉండి తెలియబడుతూ ఉంటుంది కనుక దానికి ప్రత్యక్షము పేరు కాబట్టి ఇంద్రియ గో ప్రత్యక్ష ప్రమాణ గోచరమునా ఒకటే రెండవది అనుమానము అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు తెలుగు అనుమానం అంటే డౌట్ అని అర్థం కాదు అనుమానము అంటే ఇన్ఫరెన్స్ అంటే కంటితో చూసిన దాన్ని బట్టి బుద్ధితో ఆలోచించి మీరు నిర్ణయం చేస్తారు దాన్ని అనుమానము అంటారు అనుమానం అనుమతిని చేస్తారు అది ఇన్ఫరెన్స్ యు ఇన్ఫర్ సంథింగ్ అది అనుమానము సో ఇప్పుడు ఈశ్వరుణ్ణి మనం కంటితో చూడగలుగుతామా నో కంటితో చూసేది It can be a symbol of Isvara, but not Isvara Himself. 나가, no is not men, not him no how would you say, Isvara if you try to do очень long, even the Duskini is done by the name of Isvara. The desires are not in love. Why would you try to make it to başvRLA? Isvara is given as a fitness. If you bring our också name, you free from some kinds of syn lógs. You can y centigrade and speak for this reason. The definition딱 is perfect, first is talk for Isvara. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మా గురువు గారు దేవుణ్ణి చూశారు అంటారు గురువు గారు దేవుణ్ణి చూశారు నేను మనకి చెప్తాను సో గురువుగారి దేవుణ్ణి చూడడం ఏమిటి సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే వాటిని గట్టిగా మనం తిరస్కరించినట్లయితే కొంతమంది మనసు కష్టం అనుకుంటుంది సో దేవుణ్ణి చూడడం ఏమిటి ఇప్పుడు నువ్వేమైనా దైవత్వాన్ని అలవరుచుకు దైవ దేవుడు అంటే ఓ మనిషి కాదు దైవత్వం అదొక ప్రిన్సిపల్ కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కనపడుతుంద కంటికి వేడి కనపడుతుంద కంటికి కొన్ని కంటికి కనపడి ఉంటాయి కనపడాలి ఉంటాయి వ్యాపకములైనవి కంటికి కనపడవు పరిచ్ఛిన్నములైనవే కంటికి కనపడతాయి కాబట్టి కంటికి కనపడేది అది ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం కాదు అది ఒక సింబల్ కింద అనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రమాణ కాదు కంటితో చూసి ఇది దృశ్యం అవుతుంది ఏది దృశ్యమో అది జడము వినాశి ఇప్పుడు చెప్పండి ఈశ్వరుడు దృశ్యం అవుతాడా అప్పుడు కదా తర్వాత కొంతమంది ఏమంటారు ఈశ్వరుడు కంటికి కనపడ్డు కానీ వినపడతాడంట అంటే లోపల నుండి ఏవో చేస్తాడు అప్పుడు వినపడతాడు లోపల నుండి ఏవో చేస్తాడు ఏవో అనాహత సౌండ్ అని ఏవో చేస్తాడు అప్పుడు ఆయన వినొచ్చు కొంతమంది ఏమంటారంటే అమ్మ నాకు పలికింది అంటారు అమ్మ అమ్మ పలికింది అమ్మ పలికిందంటే అమ్మ కనపడదు కానీ వినబడుతూ ఉంటుంది సో వీడేదో ప్రశ్న అడగగానే ఆగంటాడు ఆగని అలా పెడతాడు చెవి ఏమిటి అలాగా అలాగా అని అంటే అమ్మ చెప్పిందనమాట వినబడిందనమాట సో దేవుడు అలా వినబడితే ప్రమాణగోచరుడైపోతాడు ఇవి ఇటువంటివన్నీ అవి మతానికి వీక్ పాయింట్స్ మతానికి వీక్నెస్ ఇటువంటి ఇటువంటి అంధవిశ్వాసాలను బేసిస్గా ఎవళ్ళైతే మతాన్ని నిలబెడతామని ప్రయత్నం చేస్తారో వాళ్ళు మతానికి ఉపకారం చేయట్లేదు అపకారమే చేస్తున్నారు ఇదంతా కూడా నాట్ యాక్సెప్టమ్ అది బలం కాదది ఎనీవే సో ఈశ్వరుడు ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాడు ఈశ్వరుడు చెవిలో చెప్పాడంటే ఆయన ఎక్కడో అక్కడ ఎక్కడో గాల్లో వెళ్లాడుతున్నాడని దగ్గరగానో దూరంగానో తర్వాత వీడి చెవిలోనే ఎందుకు చెప్పాలి డైరెక్ట్గా వాడి దగ్గరే వీడి ఏదో పాపం దుఃఖంతో బాధపడుతున్నాడు కదా డైరెక్ట్గా వాడికే చెప్పొచ్చు కదా ఈయన చెవిలోనే ఎందుకు చెప్పాలి అంటే ఆయన కూడా ఈ ఫేవరెటిజమ్ అదే ఉంది మినిస్టర్ గారు భావం చెప్తారన్నట్టుగా అలాంటి ఫేవరెటిజం దేవుడికి ఉంది అది ఎలా కుదురుతున్నది అది తప్పు కదా అది కాబట్టి అదంతా కూడా అనుకూలం కాదు అదే కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ గోచరుడు కాడు లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి అవి దేవుడి శ్రద్ధ కాదు దేవుడి శబ్దాలు కావు ఏవో ఇతర శబ్దాలు ఏవో అవి ఉంటాయి వీరు బెటర్ కన్సల్ట్ సమ్ హార్ట్ స్పెషలిస్ట్నో కన్సల్ట్ చేస్తే మంచిది ఒక ఫిజీషియన్ కన్సల్ట్ చేస్తే మంచిది ఎందుకంటే దేవుడు లోపలికి వచ్చిన శబ్దాలు ఏమీ చేయడు ప్రత్యక్ష ప్రమాణ గోచరుడు కాదని ప్రత్యక్షం అయిపోయింది అనుమాన ప్రమాణ గోచరుడు అవుతాడా అనుమానం అంటే ఇన్ఫరెన్స్ అంటే ఒకటి చూసి ఇంకోటి కొట్టుకోవడం అంటే ఇప్పుడు జెండాని చూసి మనిషిని పట్టుకోవడం జెండాపై కపిరాజు అంటే కపిరాజు జెండాపై కనపడ్డాడంటే అర్జునుడు ఉన్నాడు అనమాట అర్జునుడు కనపడ్డాడు కపి జెండాపై కపిరాజు కనబడతాడు జెండాపై కపిరాజుని చూసి ఓహో అర్జునుడు ఉన్నాడు అని ఇన్ఫర్మ్ చేస్తాడు అలాగా దేవుడికి ఏదో కొన్ని చిహ్నాలు ఉంటాయి దేవుడు గుర్తులు ఉంటాయి ఆ గుర్తులను బట్టి దేవుడు ఉన్నాడు ఎందుకని దేవుడు ఉన్న చోట పొగ వస్తుంది కాబట్టి ఆ పొగ ఉంది కనుక దేవుడు ఉండి ఉండాలి అలాగే ఇన్సర ఏమైనా చేయొచ్చా నో అనుమాన ప్రమాణ గోచరుడు కాదు ఒక మాటలో చెప్పాలంటే ఈశ్వరుడు ప్రమేయము అంటే జ్ఞేయము తెలియబడేది అనే విదితము అని అంటారు తెలియబడేది అవడు ఎందుకంటే ఈశ్వరుడు తెలియబడేవాడు లేక తెలియబడేది అనేటువంటి ఆ ప్రతిపాదన దొపోసిషన్ అది ఎప్పుడు వస్తుందంటే నేను పరిచ్ఛిన్నమైన దేహాభిమానములతో మమేకమైన జ్ఞాతనైనప్పుడు ఆ ప్రతిపాదన వస్తుంది తను జ్ఞాతవ్వాలి తను జ్ఞాతైతే ఈశ్వరుడు తెలియబడేవాడు అవుతాడని వీడు కల్పిస్తాడు దాన్ని బట్టి తను జ్ఞాతవ్వాలి ముందు తను జ్ఞాత కాకుండా ఈశ్వరుడు తెలియబడేవాడు అనే ప్రసక్తి ఉండదు ముందు ఆ ప్రసక్తి ప్రతి ప్రతిపాదన వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో అది వేరే సంగతి ముందు అసలు ఆ ప్రతిపాదనమే ఉండదు ఇప్పుడు మీకు ఓ మాట చెప్తాను ఈశ్వరుణ్ణి చూడ ఇప్పుడు సినిమా చూడాలనే కోరిక కలుగుతుంది ఎందుకు కలుగుతుంది నేను కళ్ళతో మనస్సుతో చూచేవాడను అని తన ద్రష్ట తను చూచేవాడను అనే ఒక నిష్కర్ష ఒక నిశ్చయం ఉంటుంది నేను చూచేవాడను కాబట్టి నాకు సినిమా చూడాలని కోరిక నాకు మ్యూజిక్ వినాలని కోరిక ఎందుకని నేను వినేవాడను ఇప్పుడు పుట్టు గ్రుడ్డి ఉంటాడు అంటే పుట్టినప్పటి నుంచి గ్రుడ్డిగా ఉంటాడు అతనికి చూడాలనే కోరిక కలగదు జాత్యంధ్రుడికి చూడాలి అనే కోరిక ఉండదు వినాలనే కోరిక ఉండొచ్చు కానీ చూడాలనే కోరిక ఉండదు ఎందుకంటే నేను చూచువాడను అనేటువంటి ఆ ద్రష్టృత్వము అతనికి లేదు అతను ఎప్పుడైనా ఒకసారైనా చూసి ఉండాలి అప్పుడు తన ఎందు ద్రష్టృత్వాన్ని ఆరోపించుకుంటుంది కాబట్టి ద్రష్టృత్వం ఉండదు కాబట్టి జాత్యంధుడికి నేను అయ్యో సినిమా చూడలేకపోయానే అని మిస్ అవ్వడు సినిమా నేను క్రికెట్ చూడలేకపోయాను అని మిస్ అవ్వడు చూసివాడే మిస్ అవుతాడు కాబట్టి తన ఎందు నేను దేహాభిమానము కలిగి ఉండి దేహేంద్రియ మనస్సంఘాతము నేనే అనే పరిచ్ఛిన్నాభిమానము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈశ్వరుణ్ణి చూడాలి అనేటువంటి ఒకనొక పాసిబిలిటీ గురించి మీరు ఆలోచిస్తాడు ఇట్ ఈజ్ ఎ పాసిబుల్ అన్నట్టుగా కానీ తను దేహేంద్రియ మనస్సంఘాతం అనే పరిచ్ఛిన్నమునందు పరిచ్ఛిన్నమైన అల్పమునందం అభిమానము కలిగి ఉండుట అజ్ఞానం తను పరిచ్ఛిన్నాభిమాని కాదు కాబట్టి ఈశ్వరుడు చూడబడేవాడు అజ్ఞానం బేసిస్ ఈశ్వరుడు చూడబడేవాడు అవుతాడు అంటే అర్థం ఏంటి ఈశ్వరుడు చూడబడేవాడు కాడు అలాగే నేను మనస్సుతోటి నేను బాగా ఆలోచన చేసి ఆ ఇన్ఫరెన్స్ అనే ప్రాసెస్ని ఆపరేట్ చేసి నేను తెలియవాడను అనేటువంటి అభిమానం ఉన్నప్పుడే ఈశ్వరుడు నా చేత తెలియబడుతాడు అనే విదితత్వము ఈశ్వరులందు ఆరోపింపబడుతుంది కాబట్టి నేను జ్ఞాతనైనప్పుడు నేను వేత్త తెలివివాడని వేత్త వేదిత నేను వేదితను అయినప్పుడు ఈశ్వరుడు విదితుడు అవుతాడు తర్వాత మనకి జీవితంలో కొన్ని తెలుస్తాయి ఆ తెలిసిన వాటి బేసిస్ మీద తెలియని వాటిని మనం కల్పించుకుంటాం నాకు ఇది తెలుసు ఇది తెలుసు ఇది తెలుసు అనేటువంటి విదితాలు కొన్ని ఉండాలి అప్పుడే అవిదితాన్ని వీడు కల్పించుకుంటాడు నాకు ఇవన్నీ తెలుసు కానీ ఈశ్వరుడు మాత్రం తెలియలేదు అంటాడు ఈశ్వరుడు తెలియలేదంటాడు నాకు మామూలుగా లోకంలో ఉన్నవన్నీ తెలుసునండి ఈశ్వరుడు మాత్రం తెలియలేదు అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఏమయ్యాడు అవిదితుడయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు విదితుడవుతాడా అవిదితుడవుతాడా అంటే శృతి ఏమని చెప్తుంది కేను ఉపనిషత్తు ఈశ్వరుడు విదితుడు అవడు అవిదితుడు కూడా అవడు ఎందుకంటే విదితుడైనా అవిదితుడైనా పరిచ్ఛిన్నుడైపోతాడు విదితమన్నా అవిదితమన్నా మీకు తెలుసు అన్నా తెలియలేదు అన్నా ఏది మీకు తెలుసో ఏది మీకు తెలియదో అది ఒక పరిచ్ఛిన్నమైన దేహాభిమాన చేత తెలియబడుతూ ఉండే ఇంకొక అల్పమై కూర్చుంటుంది కాబట్టిశ్వరుడు విదితుడు కాడు అవిదితుడు కూడా కాడు సో ఈశ్వరుని ఎందు విదిత అవిదితములు అనే క్యాటగరైజేషన్ రెండింటికీ అతీతంగా ఉంటాడు ఎందుకని ప్రమాణ గోచరుడు కాడు కనుక ప్రమాణ గోచరుడు కాడు కనుక కాబట్టి అటువంటి అప్రమేయుడవు నీవు ప్రమాణ గోచరత్వము నీయందు లేదు అప్రమేయ దీంట్లో ఓ తెలివితేటలు కూడా ఉంది నీవు ప్రమాణగోచరుడు కావు గనుక నేను చేసిన అపరాధం కూడా నిజానికి అపరాధమే కాదు ఎందుకంటే అపరాధం అనేది పరిచ్ఛిన్ను పరిచ్ఛిన్నునీడల చేస్తాం కానీ సర్వవ్యాపకుని ఎడలు మీరేం అపరాధం చేస్తారు సర్వవ్యాపకుని ఏడల అపరాధం ఉండదు సో అప్పై దీక్షకుల తోట అన్నారు నేను నీ ఎడల అపరాధం చేశాను హే శంకర శివ నేను త్రివిధం అపరాధం క్షమస్వ అని శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో అపదీక్షితులంటాడు త్రివిధములైన మూడు రకములు అపరాధం చేశాను క్షమించమంటాడు మొదట అపరాధం ఏమిటంటే త్వత్రయ వ్యాపకతా హతాపే నీవు సర్వవ్యాపకుడవు అనే సత్యమును విస్మరించి తీర్థయాత్ర నిన్ను దర్శించటం కోసం నేను మొదలుపెట్టినాను అది మొదట అపరాధం సరిపడిందండి త్వద్త్రయ వ్యాపకతా హతాకే అది మొదట అపరాధం అని ఇలాగే ఇంకో అపరాధం ఇంకో అపరాధం కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనప్పుడు ఆయన ఎడల మీరు పరిహాసం ఏం చేస్తారు సర్వవ్యాపకుడిని ఏం పరిహాసం చేస్తారు ఆకాశాన్ని ఏం పరిహాసం చేస్తారు ఇప్పుడు హోలీలో ఆకాశాన్ని మీ మీద చల్లడం ఉంటుందా నీళ్లు చల్లడమే ఉంటుంది తప్ప ఆకాశాన్ని చల్లడం ఉండదు కాబట్టి మీ ఎడల అపరాధము చేసిందన్నది కూడా అది కూడా కల్పనయే అని అన్యాపదేశంగా సూచిస్తున్నాడు అప్రమేయ అని సంబోధించటం ద్వారా కాబట్టి నీవు తప్పక నన్ను క్షమించటంలో ఇబ్బంది ఏమీ ఉండకూడదు అని కూడా అభిప్రాయం సరే మొత్తానికి అప్రమేయ మంచిది శంకరులు అప్రమేయం ప్రమాణాతీతం ప్రమాణములకు అతీతమైన వాడవు అక్కడ శంకరులు రెండో అధ్యాయంలో ఈ అప్రమేయం అనే పాయింట్ దగ్గర నాకు ఆ శ్లోకం గుర్తురావట్లేదు సో అక్కడ ఒక పూర్వపక్షం ఎత్తుకుంటారు ఏమనంటే సరే ప్రత్యక్ష ప్రమాణ గోచరుడు కాడు ఈశ్వరుడు అనుమాన ప్రమాణ గోచరుడు కూడా కాడు కానీ మరి శబ్ద ప్రమాణం చేతి తెలియబడతాడు కదా శాస్త్రము ఈశ్వరుణ్ణి మనకి తెలుపుడు చేస్తుంది కదా అని పూర్వపక్షం మరి శాస్త్రం కూడా ప్రమాణమే దాన్ని శబ్ద ప్రమాణము అంటారు శాస్త్రం అనే ప్రమాణం చేత తెలియబడుతూ ఈశ్వరుడు మరి అప్రమేయుడు ఎలా ప్రమాణ గమ్యమైపోయాడు కదా అని పూర్వపక్షం సిద్ధాంతం ఏమిటంటే నో శాస్త్రము ఈశ్వరుణ్ణి ఇదమిత్తంగా బోధించదు ఈశ్వరుడు ఏది కాదో చెప్తుంది శాస్త్రం బోధించే ప్రక్రియ విషేదరూపంగా ఉంటుంది తప్ప పాజిటివ్గా చెప్పదు నెగిటివ్ అండర్స్టాండింగ్ అంటారు ఆల్ నెగిటివ్ అండర్స్టాండింగ్ శాస్త్రం అలాగే చెప్తుంది నిషేధ రూపంగానే చెప్తుంది అది శాస్త్రం యొక్క మహిమ ఇప్పుడు ఉదాహరణకి మీరు నా దగ్గరికి వచ్చి స్వామీజీ ఆత్మ అంటే ఏమిటి చెప్పండి అని అడిగారనుకోండి అప్పుడు నేనేమంటాను ఆత్మ అంటే నువ్వే అంటే అదేమిటి ఆత్మ అంటే నేనే అంటారు ఆత్మ అంటే ఏమిటో చెప్పండి నువ్వే ఆత్మ అంటే నేనంటే ఏమిటో చెప్పండి మనం నేనంటే మరి ఆత్మ అంటే చెప్పడు ఆత్మ అంటే నువ్వే అంటాడు మరి నువ్వే అంటే నేనంటే ఏమిటో చెప్పండి నేనేమిటో చెప్పండి అని మళ్ళీ మీరు అడగాల్సి ఉంటుంది ఆత్మ అంటే నువ్వే అంటూ ఉంటాను నేను నేనే ఆత్మ నేనంటే ఏమిటో చెప్పండి అంటే నేను అంటాను నీ గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నేను భారద్వాజస గోత్రీకుణ్ణి అనుకుంటున్నాను అని మీరు అన్నారనుకోండి ఆత్మకు గోత్రం ఉండదు నోట్ చేసుకోవాలి ఇంకా నేనంటే ఏమిటో చెప్పండి నువ్వు చెప్పు ఇంకా నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు చెప్పు నేను ఫలానా చోట పుట్టాను ఆత్మ ఫలానా పుట్టదు నేను పుట్టాను ఆత్మ పుట్టదు ఒక స్థానంలో పుట్టాను ఆత్మకి ఒక స్థాన సంబంధం ఉండదు ఒక కాలంలో పుట్టాను ఆత్మకి కాల సంబంధం ఉండదు పుట్టుక ఉండదు నేను ఒక సింహరాశి వాడిని ఆత్మకి రాశి ఉండదు అనురాధ నక్షత్రం వాడిని ఆత్మకు నక్షత్రం ఉండదు బ్రాహ్మణుండను ఆత్మకు వర్ణం ఉండదు రెడ్డి కులం వాడిని ఆత్మకు కులం ఉండదు తర్వాత పంజాబీని ఆత్మకి ప్రాంతాభిమానం ఉండదు కెనేడియన్ని ఆత్మకి నేషనాలిటీ ఉండదు మనుష్యుణ్ణి ఆత్మకి పరిచ్ఛిన్నమైన దేహరూపము ఉండదు ప్రాణిని ఆత్మయందు ప్రాణము అనే డెఫినేషన్ ఉండదు ప్రాణమునకు అతీతం ఆత్మ అయితే నేనేమిటో చెప్పండి నువ్వు చెప్పు నువ్వు గురించి నువ్వు ఎవరుకుని భావించింది నేను తండ్రిని ఆత్మ దేనికి ఎవరికి తండ్రి కాదు నేను కొడుకుని ఆత్మ ఎవరికీ కొడుకు కాదు ఆత్మ గురించి చెప్పండి ఆత్మ అంటే నువ్వే నేనేమిటో చెప్పండి నువ్వు చెప్పు నువ్వేమనుకుంటున్నావు నేను నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఇంకా నేను అనుకుంటున్నా అయిపోయాయి నీ గురించి నేను చెప్పదలుచుకున్నది కూడా అయిపోయింది ఆత్మంటేమిటో చెప్పు ఆత్మ అంటే నువ్వే ఇది పాఠం అర్థమైందండి మీకు పాఠం ఆత్మవి కాబట్టి శాస్త్రము కూడా డైరెక్ట్గా ప్రమాణం కాదు అది ఇండైరెక్ట్ ప్రమాణమే అవుతుంది నెగేటివ్ ప్రమాణమే అవుతుంది తప్ప పాజిటివ్గా చెప్పేటువంటి ప్రమాణం కాదు శాస్త్రం కాబట్టి శాస్త్రము కూడా శాస్త్రము ఆ ఈశ్వరుల్ని అని చెప్పే సందర్భంలో కూడా ఈశ్వరుడు అప్రమేయుడుగానే ఉంటాడు ఈ మధ్యకాలంలో ఆత్మవిచారం అన్నది సమాజంలో లేదు సమాజంలో గాఢశీలత తగ్గినది తర్వాత ఒక పెద్ద ఫిలాసఫర్ అన్నాడు ఈ మధ్యనే అన్నాడు ఏమన్నాడంటే ఇండియాలో ఆ ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ లేదన్నాడు ఇంటలెక్చువల్ అట్మాస్ఫియరు డౌన్ అయిందని చెప్పేసి పాపం దుఃఖాన్ని వ్యక్తం చేశాడు వెరీ ట్రూ ఇప్పుడు మీరు యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి యూనివర్సిటీకి వెళ్ళి ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ కనపడే సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి దేశంలో మామూలుగా యూనివర్సిటీకి వెళ్తే అల్లరి వాతావరణము లూజ్గా ఉండే వాతావరణము స్టడీస్ అంతంత మాత్రమే ఉండే వాతావరణమే మీకు కనపడుతోంది కానీ ఒక డీప్ ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ మీకు యూనివర్సిటీలో ఉండేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువ లేవు చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇక ఆధ్యాత్మరంగంలోకి వస్తే పురాణం చెప్పేసి జనాలకి కథలు చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి జనాలని పోగేయటం ఎంతమంది వచ్చారనే లెక్క సంఖ్య వాళ్ళు ఇచ్చి దక్షిణలు చేసేటువంటి ఏర్పాట్లు అట్టహాసము ఈ గోలే తప్ప అక్కడ జరిగేటువంటి అధ్యయనము ఏమిటి వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఆయన ఏం బోధిస్తున్నాడు అనేటువంటి ఆ లోతు గాంభీర్యము లేకపోవటం చాలా దురదృష్టకరమైన విషయం అయితే ఈశ్వరుని యొక్క కృప నిండా ఉన్న కారణంగా ఇవంటి పెద్దలు దుర్లభమైన శ్రోతల యొక్క సమక్షంలో మనం ఆత్మవిచారాన్ని చేసుకుంటూ ఉన్నాం ఆత్మవిచారము భగవద్గీతను శాస్త్రీయమైన పద్ధతిలో శంకర భగవత్పాదుల యొక్క భాష్య సహితంగా అధ్యయనం చేయటము ఇది తక్కువ పుణ్యము యొక్క ఫలం కాదు ఇది మహాపుణ్యము యొక్క ఫలం లేకపోతే అప్రమేయం అంటే ఉంటే పాటలు పాడటమును డ్యాన్సులు చేయడమే తప్ప అసలు శాస్త్రీయమైన ప్రతిపాదనలకు లోతైన గంభీరమైన అర్థమును చెప్పేవాడు లేడు చెప్తే తెలుసుకునేవాడు లేడు అటువంటి ఒక వాతావరణం ఇంటలెక్చువల్లీ మీడియాకర్ అట్మాస్ఫియరు సమాజంలో అన్ని రంగాల్లోనూ డెవలప్ అయింది ఒక ఫిలాసఫర్ వాపోయాడు అది చదివాను మధ్యాహ్నం చదివే అదేదో మేము చెప్పేసి మీ వచ్చి సో అప్రమేయం అంటే అంత తెలుసుకోవలసినది ఉంది ఈశ్వరుడు ప్రమాణ గోచరుడు కాడు ఈశ్వరుడు ఊరికేలా గాలివాటంగా అలా వచ్చి కనబడిపోతాడు పూరకం చేసేస్తాడు వెంకటేశ్వర స్వామి పూజేశాడు వెం హనుమంతుడు పూజేశాడు లేకపోతే మర్రిడమ్మ పూజేసింది ఇదంతా కూడా చాలా చాలా కలుష మత మతపరమైనటువంటి వాతావరణాన్ని కొంతవరకు దిగలాగేటువంటి పరిస్థితే తప్ప దాంట్లో శోభ ఏమీ లేదు ఈశ్వరుడు అప్రమేయుడు అది తెలుసుకోవటమే చాలా గొప్ప విషయం ఉన్నండి నేను ఏదో నాకున్నటువంటి ఒక ఆమె కాదస్థంతో కొంత అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి నేను ఏవో నాలుగు మాటలు చెప్పాను మీకు అనుకూలంగా అనిపించకపోతే క్షమించగలరు సో అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది